కీర్తన సంఖ్య ఐదు వందల పది నరులాల మునులాల నానా దేవతలాల పరబ్రహ్మ మీతడే ప్రత్యక్షమై ఉన్నాడు భావించిచూడరో వీడ ప్రహ్లాద వరదుడు సేవించరో తొడమీది శ్రీ సతిని వావిడి నుతించరో వరశంఖ చక్రాలవే ఓవిదుడు గద్దె మీద కొలువై ఉన్నాడు జలగి మొక్కరో వీడే శ్రీనరసింహదేవుడు తెలియరో ఈతని రూపము అలరి పూజించరో అనంత కష్టములవే కొలది మీది విష్ణుడు కొలువై ఉన్నాడు ఇదే శరణనరో హిరణ్యదైత్యకరుని అదన జపించరో ఈ హరినామము ఎదుట శ్రీ వెంకటాద్రిని అఖోబలమునందు కొదలేక ఆది ఆదిమూరితి కొలువై ఉన్నాడు